స్తోత్రం ప్రవ్వా పరిశుద్ధ్ర ఏసా మీకు వనాలను అయినా ఇంతవరకు వచ్చిందంటే మీరు మాకు సహకల్గా ఉన్నందుకు మీకు వందనాలు తండ్రి ఇక మీ కూడా మీరే మా సహాయం అయినా మా కొండ చోట మా దాగు చోట మీరేనైనా మేము ఎక్కడికి పోలేం ప్రవ్వా సమస్తం మీలో ఉంది ప్రవ్వా ఈ లోకస్తులు ఎక్కడెక్కడో పరిగెత్తున్నారు మేము మటుకు మీ సిలవ ఉంటాం ప్రవ్వా మేము మీ దినం మీరు ఆమోదించండి మీరు తట్టు ఆకర్షించుకోండి వాళ్ళు నడిపించి మీరు ఆకర్షపరచుకోమండి పరిశురక్షణలో పాల్గొనే వాళ్ళందరినీ పరిశుద్ధంగా తయారు చేసుకోమని కొంతా పెట్టమండి క్రీస్తు పరిశోధన తండ్రి కూర్చోండి కొంతసేపు ఎక్కువ వాక్యం కానీ కొంతసేపు బాప్సం పొందిన సిస్టర్ ఎక్స్టర్ చెప్పారు సూజన్ సూజన్ మీరు మీ బైబిల్ రాసుకోండి మీ బాప్ దిస్మో కి సంబంధించిన వాగ్దానము కొలస రాసిన పత్రిక మూడవ అధ్యాయము మొదటి రెండు వచనాలు రాసుకోండి కొలస రాసిన పత్రిక మూడవ అధ్యాయము మొదటి రెండు వచనాలు వాగ్దానం మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే ఫైనున్న వాటినే వెదకుడి కదా మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే ఫైనున్న వాటినే వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడి కూర్చొని ఉన్నాడు కాబట్టి ఈ వాక్యం మీరు చేసుకోవాలి అది మీ వాగ్దానం మీ కొరకు వాటిని వెతకాల ఎందుకంటే అక్కడ యశ్వభు తండ్రి కుడి పార్శ్వన కూర్చొని ఉన్నాడు అన్నాడు కాబట్టి మనం ఏం వెతకాల అక్కడ అక్కడ నా సీట్ ఎక్కడ వెతుక్కోవాల మీరు వెతకాల్సింది ఏంటంటే నా సీటు ఎక్కడ ఏమో వెతుకుతా ఉంటారు మనుషులు కదా ఏదో వెతుకుతారు లేదా వారి లోకంలో ఏం వెతకాలా బ్రదర్ రత్నాలా వారు వజ్రాల వైదిరాలా ఏం వెతకాలా బ్రదర్ సీటు వెతుక్కో అక్కడ మీరు సీటు వెతుక్కోవాలా ఏ సీట్ అంటే కుర్చీ యేసు తండ్రి కొడిపోర్షణ కుర్చీలో కూర్చున్నాడు వాళ్ళు మన కుర్చి ఎక్కడుందో వెతుక్కోమంటున్నాడు సరేదా ఈ లోకంలో కుర్చీలు వెతుకుంటారు మనుషులు ఏ పొజిషన్ కి ఎదగాల హయర్ లెవెల్ కి ఎదగాల కదా మనం మనం ఏ కుర్చీ వెతుక్కోవాలా ఏ కుర్చీ పరలోక ప్రార్థనలో ఉంటే నీకు తెలియదు నీ ఆత్మ అక్కడ పోయి కూర్చుంటది అక్కడ కూర్చొని నువ్వు సంభాషిస్తా ఉంటావు ఆయన నీకు చెప్తాడు ఏం చేయాలా ఏం చేయాలి ఇంకా ఇంకా త్వరగా ఏం చేయాలా నేను రా నేను త్వరగా వస్తున్నాను మీరు ఏం చెయ్యాలా మీరే నేను ఆలస్యం రాణం అని చెప్తున్నాడు నేను ఎందుకు రాట్లేను అంటే రెండు వేల సంవత్సరం లేటు మీరు ఒక పని చేస్తలేరు అందుకే నేను లేట్ అవుతున్నాను మీరే లేట్ చేస్తున్నారు నేను రా నేను రావడానికి రెడీగా ఉన్నాను ఒక్క క్షణం మీట జంప్ చేసేస్తా అయిపోయి వచ్చేస్తా నేను కానీ మీరే లేట్ చేస్తున్నారు నన్ను ఏం చేస్తారు మీకు మీ కుర్చీలకు వచ్చినారు కానీ నీకు ఎందుకు పోయి చెప్తా లేరు మీరు అయితే కుర్చీలో కూర్చున్నారు కానీ వేరే వాళ్ళ కుర్చీలు వద్దా వాళ్ళకి చెప్పాలి కదా కుర్చీలు తీసుకోండి అక్కడ జమ చేసుకోండి అని వెతుక్కోమంటున్నాడు దేవుడు కాబట్టి చూడండి దేవుడు నాకు నాతోనే కాదు అందరితోనే మాట్లాడే గొప్ప దేవుడైనాడు దేవుడు మాట్లాడే టైంకి లేచి వెళ్ళిపోతాడు ఇంకొచ్చేసేపు కూర్చుంటే ఏమైతుంది ఇంకొచ్చేసేపు కూర్చుంటే ఏమైపోతుంది మరి అర్ధ గంట సేపు కూర్చుంటే ఏమైపోతుంది నేను పోయిన వారం సవాల్ చేసిన చాలా మంది ఎన్ని గంటలు లో రోజుకి తెలుసు కదా అందరికి ఇరవై నాలుగు గంటలే కదా ఉద్యోగం ఎనిమిది గంటలు చేస్తారు పనిడా ఎనిమిదే నువ్వు ట్రావెలింగ్ ఈవినింగ్ కూడా వేసుకుంటావు ఎట్లా అందా నేను గంట సేపు ఏడు కాబట్టి అది కూడా వేస్తున్నావు అసలు పని నువ్వు గంటలే చేస్తావు ఎన్ని గంటలు పండుకుంటావు ఎనిమిది గంటలు పండుకుంటావు అంటే ఎనిమిది ఎనిమిది పదహారు గంటలు అయిపోయింది నీ కొరికే నీ కొరికే పదహారు గంటలు ఖర్చు పెట్టుకున్నావు ఉద్యోగంలో పెట్టినావు పండుకోవడానికి పెట్టినావు ఇంకా ఎంత ఉంది టైం ఇంకా ఎనిమిది గంటలు ఉంది ఈ ఎనిమిది గంటలు ఏం చేసినావు అడిగినా నేను ఎవ్వరు జవాబు ఇవ్వలే ఎనిమిది గంటలు పండుకుంటే ఎనిమిది గంటలు పనిచేస్తేవి తక్కిన ఎనిమిది గంటలు ఏం చేసినావంటే ఎవరు జవాబిస్తలేరు ఒకసారి పేపర్ పెన్ను తీసుకొని రాసుకోండి ఇంటికి పోయి అని తక్కిన ఎనిమిది గంటలు నేను ఏం చేసినా ఎనిమిది గంటలు పండుకోను ఆరు గంటలే పండుకుంటాను నేను ఆరు మహా అంటే ఒక గద్ద అర్ధ గంట సేపు ఐదుకి ఐదున్నరకే లేచిపోతాను తక్కిన ఎనిమిది గంటలు ఏం చేస్తున్నారు తెలుసా మీరు రాసుకోండి ఎవడొస్తే ముస్లామం వచ్చట్లేదు కొంతసేపు టీవీ ముందు కొంతసేపు పక్కింటికి వెళతాను కొంతసేపు ఎదిరిగింటి వెళ్తాను ఇవన్నీ కాకుండా న్యూస్ పేపర్ ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా ఎంత పెడుతుందో తెలుసా మీరు చెక్ చేసుకోండి ఎంత టైం పెడతారు రోజుకి రెండున్నర గంటలు పెడుతున్నారు ఎనిమిది గంటలు వృధా చేసిన మీరు మీ లైఫ్లో ఎన్ని సంవత్సరాలు అదే ఎనిమిది గంటలు ప్రభులో పెట్టింటే మీరు ఎంత ఆశ్రయింపబడటో మీరు సరే నువ్వు రక్షణ పొందలేదు అదే ఎనిమిది గంటలు నువ్వు ఇంకేమైనా ప్లాన్ చేసుకొని ఏమైనా సంపాదించుకున్నట్టు ఈ లోకంలో రెండి కడుతుంటేవేమో ఎవరు తెలుసు నా సిస్టర్ని చూస్తే నవ్వుతుంది అమే ఆమె రెండి కట్టింది పెద్ద పెద్ద ఇంజనీర్లు కడతలే వాడు ఇల్లు కడుతున్నాడు కానీ వాడు ఇల్లు కట్టుకుంటే లేటకాలి మోసటోళ్ళు ఇండ్లు కట్టుకుంటున్నారు అర్థమవుతుందా ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది ఈ సత్యం వాక్యము కేవలం మినీ అర్థంలో చూసుకుని వెళ్ళిపోయేట్లు కాదు క్రైస్తవ జీవితం అని యాకోబంటాడు అది ఎన్నిసార్లు చెప్తుంటాను క్రైస్తవులు అందరంట పొద్దున్నేసి వాక్యం చూసుకొని అర్థంలో నిలబడి చూసుకొని వెళ్ళిపోయినట్టు అయిపోంట మనం అట్లా కాదు ఇది అర్థమే ఇది చెప్తుంది నీలో మురికి ఉందని దానికి రుదుకో తలకాయ మురికి ఉన్న తలకై దానికి రుదుకోండి నేను పోయి సబ్బు సబుతో దుడుచుకోవాలి కదా మురికి ఉంటే సబ్బుతో కడుక్కోవాలా అట్లనే ఏస్లో రక్తంలో మన జీవితాలు కడుక్కోవాలా ఇది ఏమన్నా చెప్తా నీ మొక్క మీద మురికి ఉంది నీలో పాపం ఉంది అని కడుక్కే బాధ్యత నీ ఎట్లా కడుక్కోవాలా ఏసులో రక్తం తప్ప వేరే మార్గమే లేదు కాబట్టి రెండు మూడు రోజుల నుంచి నాతో ఒక విషయం మాట్లాడుతున్న దేవుడు ఏంటంటే నీలో గర్వము చేపూర్చుకుందేమో ఒకసారి పరిశీలించుకో ఎందుకు అంటే ఆత్మీయ జీవితంలో అర్థమవుతుంది అంటే నువ్వు ఎంత ఎంతగా ఆచరింపబడ్డవో ఊహించుకో గర్విస్తున్నావా తెలియకుండా నీలో ఏమైనా ఆహం ఉందా చాలా ఆయన బ్రహ్మము తన జీవిత కాలంలో ఎన్ని వాక్యాలు చెప్పిండో అవన్నీ నేను పరిశీలించిన చదివేసిన అన్ని కట్టల పుస్తకాలు చదివేసిన ఆయన జీవితాంతం చెప్పిన వాక్యాలన్నీ నాయన ఈరోజు కూడా రికార్డింగ్స్ పైన పెట్టే మీద వ్యతిరేకంగా చెప్పేవాన్ని కాదు ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే ఒకసారి చూడండి జాగ్రత్తగా మీరు మార్పు చెందడానికి నీ జీవితంలో ఎప్పుడొస్తుందో ఆ కాలం మనకు తెలియాలనా ఎంతో మంది నేను ప్రభుత్వంగా నడిపిస్తే ప్రజలు నేను ఎక్కడికో ఎక్కడ వాక్యం చెప్తే లక్షల లక్షల కొద్దిగా ప్రజలు రక్షణకు వస్తున్నారు ప్రజలు గర్వపడాలన్నా ఆత్మీయ జీవితంలో నాకు ఎక్కువ జ్ఞానం ఉంది ప్రజలను గడవపడాలనా ఎన్నో ఎందుకు అది నీదా నీకు ఇచ్చింది ఎవరు మళ్ళీ నీది కానప్పుడు ఎందుకో గర్వం అర్థమవుతుందా మరి అందరికీ ఒకటైనప్పుడు నేను స్పెషల్ నువ్వెందుకు స్పెషల్ చెప్పండి అది పాత నిబంధన కాలపు విధానాలు అవి స్పెషల్ అనే ప్రవత్ స్పెషల్ అతిశయాన్ని బట్టి ఇంకొకరిని లేపుతాడేమో దేవుడు నాకు అది అవమానం అర్థమవుతుందా నాకు అది అవమానం బైబిల్ అంతా అదే స్టోరీ బైబిల్ అంతా అదే స్టోరీ ఒక న్యాయాధిపతి పోతే ఇంకొక న్యాయధిపతిని లేపిండు ఒక ప్రవక్త పోతే ఇంకొక ప్రవక్తను లేపిండు ఒక రాజ్యం పోతే ఇంకొక రాజ్యం లేపిండు అది దేవుని యొక్క విధానం నీ వల్ల కాదు నేను ఇంకొకరిని తీసుకుంటా నా ప్రణాళిక పోల టైం వేస్ట్ కావద్దు రెండు వేల సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది ఇంకా కాని నేను కాబట్టి నీ వల్ల కాదు ఇంకొకరిని తీసుకోపోతా నీ వల్ల కాదు ఇంకొకటి లేపుతాను నేను అని లేపుకుంటా పోతుంటారు ఈ లోకంలో ఈ దినం మనం తీర్మానించుకోవాలి ప్రభు నన్ను దాటిపో నా ప్రార్థన నన్ను పోకు నేనేమి లోపం ఉందని నాలో చూపించే రోజు దాన్ని నేను విచ్చిపెట్టాలా నేను మీతో సమాధానపడాలి ప్రవ్వా నన్ను నేను కాకుండా ఇంకొకటి ఇక్కడికి వచ్చిండంటే నేను బ్రతీ వేస్ట్ ప్రవ్వా అన్న ప్రేయర్ నీకు అవసరం ఈరోజు నేను చేయాల్సిన సేవ ఒకప్పుడు ఓకే నేను ఒకప్పుడు ఉన్న సేవ జీవితము నీకు లేదు అంటే ఏదో లోపం ఉంది నేను సరి నన్ను అట్లా తిడతావా నన్ను అట్లా అంటావా అనద్దు ఈరోజు మీకు ఈ వాక్యం చెప్తే మీరు నచ్చుకోకండి మీరు కోప పడకండి అంటాడు మీ మంచి కోరికే ఇది అనుగ్రహించబడింది కాబట్టి మీ దగ్గర ఎంత గొప్ప పనులున్నా మీరు ఎంత గొప్పలున్నా మీ సొంత ఇల్లున్నా మీకు ఏమున్నా ఏ ఉన్నా గానీ సమస్తం పెట్ట గొప్పగా పౌలు నేను కూడా అంతే అంత అని తీర్మానించుకోండి ఈరోజు కొంచెంసేపు పనులు మూసుకోండి మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి ప్రభుత్వం నేను ఎందుకు అసీస్ చేస్తున్నా ప్రభు దీన్ని బట్టి ఏముంది గ బాబు తండ్రి మీకు వదనాలైనా ప్రవ్వా ఈ దినమంతా మీ సాయం నడిపిస్తుంది మీకు వందనాలు ప్రవ్వా మీ యొక్క శిరత్నంలో పాల్పొందే భాగ్యాన్ని మాకు ఇచ్చినారు వదనాలైనా ప్రవ్వా బాఫీసపు సేవలు మళ్ళీ బలపరుచిన వదనాలను అయినా మాతో దేని విషయంలో అతిశయించాం ప్రభు నంది కల్లువరి శిలలో ప్రవ్వా అతిశయించాల ప్రవ్వా కాబట్టి నేను మాకు సహాయపడని నైనా మాలో తది ఎటువంటి అతిశయం లేకుండా సహాయపడని ఎంతో కాలం అయినా కానీ ప్రవ్వా ఎన్ని సంవత్సరాన్ని కానీ ప్రవ్వా కొత్తగానే వచ్చినాం అనుకోలే ప్రా నేను ఈ రోజే సేవ స్టార్ట్ చేసినా అనుకోవాలి ప్రభావ అటువంటి బిడ్డలుగా మాములు తయారు చేయండి ప్రభావ నేను ఈ రోజే నూతనంగా జన్మించిన అనుకోవాలా ప్రవ్వా నేను ఈ రోజే బాప్సం తీసుకున్నాను అనుకోవాలా ప్రవ్వా నేను ఈ రోజే స్టార్ట్ చేసిన సేవ అనుకోలే ప్రభా నేను ముప్పై ఏళ్ళు చేసినా అనుకోవడానికి వీల్లేదు ప్రభ్వా ప్రవ్వా అటువంటి అతిశయం తొలగించండి నైనా నాకు ఏదో గొప్పగా ఉంది నా ఏదో స్పెషల్ అభిషేకం నేను గహించడానికి వీల్లేదు ప్రవ్వా సహాయపడండి దాయినా నేను బహుగా తగ్గించుకోవాల ప్రభు దాన్ని తగ్గింపజేయమని ప్రార్థిస్తున్నాను నాలోని గర్వాన్ని అణచివేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా నేను సంపూర్ణంగా మీకు మీద ఆధారపడగానే సహాయపడండి ప్రభావ నేను ఎక్కడికి పోలేను ప్రభు ప్రతి దశలో మీ మహిమార్థం నిలబడాల ప్రభావ మిమ్మల్ని మహిమపరచాల ప్రభావ అటువంటి బిడ్డలుగా తయారు చేయమని కేసు క్రీస్తు పరిషత్ నామం తండ్రి అమే మారనాథ కేసు ప్రభా త్వరగా రాసు రక్తమే జం ప్రవేశ రక్తం సంపూర్ణ అపవాది క్రియ నాశనం కారంలో నిరంతరం జయం జయం జయం జ మన ప్రభుత్వ ఏసుకృష్ణ కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదకాలంతాడైన గాక రామ్ రైజలాడందరికీ